శ్రీ గురుభ్రో నమరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయం శంకరం భగవత్పాదశంకరం లోకశంకర యాజ్ఞవల్క్యకిం జ్యోతిరయ పురుష ఇది ఓ యాజ్ఞవత్య ఈ మనిషి ఏది వెలుగుగా కలిగి ఉన్నాడు లేదా సింపుల్గా చెప్పాలంటే ఈ మనిషికి వెలుగు ఏది అని ప్రశ్న ఈ ప్రశ్న ముందు ఆరంభంలో వెలుగు అనే పదాన్ని మరింత లోతుగా వివరించకుండా సూపర్ ఫిషియల్ గా చూస్తాం ఉదాహరణకి బయట వెలుగును కూడా పరిగణనలోకి తీసుకుంటాం ఆరంభంలో తర్వాత ఏం చేస్తామంటే ఈ వెలుగుని ఆధ్యాత్మికలలోకి మారుస్తాం దట్ స్టెప్ అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్కి వెళ్ళేటువంటి మార్పు చేస్తాం కొంచెం ఆ మార్పు చేసుకుంటాం అయితే ప్రారంభంలో వెలుగు అని అర్థం అలా చెప్తున్నాం జనరల్గా ఏ వెలుగైనా అవ్వచ్చు సో మనిషికి వెలుగు ఏది అని ప్రశ్న అసలు ఈ ప్రశ్నలో ఉండే సారమేమి ఆ ప్రశ్న యొక్క అభిప్రాయమేమి ఇప్పుడు ప్రశ్న వేశారంటే దాని వెనుక ఎంతో కొంత అభిప్రాయం ఉంటుంది కదా ఆ అభిప్రాయమేమి అని శంకరులు అడుగుతున్నారు ఇప్పుడు మనిషి అంటే ఏమిటి ఇక్కడ ఎన్నెన్నో అంశములు గలవు మనిషి అంటే ఒకటి కాదుగా దేహము దేహ ఇంద్రియములు ఇంద్రియములు అంటే మళ్ళీ ఒకటి కాదు కర్మేంద్రియములు ఉన్నాయి జ్ఞానేంద్రియములు ఉన్నాయి ఓ ఐదో మళ్ళీ అంతరింద్రియము అనేప్పటికీ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగు ఉన్నాయి మనోబుద్ధి అహంకార చిత్తాన్ని మీరు ఉంటూ ఉంటారు ఇవన్నీ కలిపి మూట కలిపితే మనిషి ఆత్మ అది ఒకటి సో ఈ ఆత్మ మాట తర్వాత వస్తుంది కాబట్టి ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి కావలసిన వెలుగు వీటిల్లో ఈ మొత్తం సమూహంలో ఒక దారి నుంచి వస్తుందా అంటే ఆ వెలుగు యొక్క సోర్సు అది ఈ సమూహంలో భాగంగా ఉన్నదా లేక వెలుగు బాహ్యం నుంచి బయట నుండి వస్తుందా ఇప్పుడు మీ ఇంట్లో గోల్డ్ వెలుగు వెలుగుతోంది వీటికి వెలుగు మీ ఇంట్లో ఉన్న గోడలు దీపాలు బల్బులు ట్యూబ్లైట్లు వీటిలో నుంచి వస్తుందా లేకపోతే బయట నుంచి వస్తుందా అని అడిగినట్టు మరి గమనించదగ్గ ప్రశ్నే కదా అది ఆ వాక్యం మనం చూస్తూ అయం ప్రాకృత కార్యకరణ సంఘాతి రూప సంఘాత రూప శిరఃపాణ్యాది మాన్ పురుష ఉచ్యతే ఈ మనిషి ప్రాకృత అజ్ఞాని కావచ్చు సామాన్య జనుడు విద్వాంసుడు ఆత్మజ్ఞాని అలాగేమీ కాదు ఈ మనిషి లౌకికుడు ఎలా ఉంటాడు కార్యకరణ సంఘాత రూపంగా ఉంటాడు ఏ రూపంగా ఉ మనిషికి రూపమేమిటి దేహము ఇంద్రియములు యొక్క మూట సంఘాతము అంటే మూట సో ఆ ఇంద్రియములలో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంతరింద్రియము ఇంక్లూడ్ అవుతాయి సో ఈ మనిషి కార్య అంటే దేహము దేహం అంటే చేతులు కాళ్ళు మొత్తం అవయవాలన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి ఆ రూపంగా ఉన్నాడుగా ఈ అవయవములు కూడా శిరపాణ్యాదిమాన్ తల ఆ కిందకు వచ్చేవాడు చేతులు ఇంకా కిందకు వస్తే కాళ్ళు ఈ రూపంగా మనుషులు ఉన్నాడు కదా ఈ మనిషికి ఆ వెలుగు ఏది అని ప్రశ్న వేయబడుతున్నది అందాము కిమయం స్వావయవ్యేనా జ్యోతిరంతరేణ వ్యవహరతి అంటే ఆ అభిప్రాయం ఏంటంటే ఈ మనిషి తనలో తన అవయవములలో భాగం కాకుండా మనిషి యొక్క అవయవములు అంటే ఏమయ్యాయి దేహము ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంతరింద్రియములు వెరైటీ ఇవన్నీ అయ్యాయి అవయవములు ఈ అవయవముల బయట నుంచి వస్తున్న వెలుగుతోటి ఈ జీవయాత్ర నడిపిస్తున్నాడంటారా ఓకే స్వ అవయవ బాహ్యేన జ్యోతిరంతరేణ మరొక జ్యోతి అంటే అవయవములలో ఒకటి కాదు అవయవముల భిన్నంగా అంతరము అంటే మరీ ఒకటి గ్రామాంతరం అంటే ఇంకో గ్రామము అంతర అంటే లోపల కూడా అర్థం ఉంటుంది కానీ ఇక్కడలా కాదు కాబట్టి అవయవములకు బయట ఉండే ఇంకో జ్యోతి వీడిలో ప్రవేశించి ఈ అవయవాలన్నిటికీ వెలుగొని అనుగ్రహిస్తూ వీడు లోకం వ్యవహారాన్ని చేయటానికి తోడ్పడుతుందా ఇజ్ ఇట్ లైక్ होस्वि स्वावय मध्यपा ज्योतिष ज्योतिष अयम पुषो निर्वर्तयती अहोस्वित दाख भिन्न ज्योतिष वीन चुस् ज्योतिष कार्यक्र प వెలుగు ఉండాలి కదండి వెలుగు లేకపోతే ఏపటి చేస్తారు కాబట్టి వెలుగుతోటి అవ్వాల్సిన పనులన్నీ వీడు చేస్తున్నాడు అంతవరకు ఖాయం కానీ ఈ వెలుగు బయట నుంచి రాలేదయా లోపలే ఉంది ఆ అవయవముల మధ్యలో ఉన్న వెలుగు ఎక్కడో వాడిదే ఆ వెలుగు వాడి స్వతహాగానే వాడి ఎన్నో ఉన్నది అటువంటి వెలుగుతోటి వీడి జ్యోతిష్ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు అంటావా ఎందుకంటే ఆ సిద్ధాంతం కూడా ఉంటుంది అక్కడే ఆత్మ అనేది విశ్వష్ట అవుతుంది ఈ దేహము ఇంద్రియములు వీటిల్లో ఒకటి అన్నట్లయితే ఇంకా ఆత్మ వేరే అయిన లేదు దాన్ని విజ్ఞానవాదము అంటారు క్షణిక విజ్ఞానవాదము క్షణికం మాట అలాంటి విజ్ఞానము వీడిలో వీడి అవయవాల్లో ఒకటి దేహము ఇంద్రియములు అంతరింద్రియముంది కదా బుద్ధి అది విజ్ఞానము అదే వెలుగు కాబట్టి ఇంకా ఆత్మ ఇలాంటిదేమీ లేదు అనేది విజ్ఞానవాదం ఉన్నది వేదాంతుల యొక్క సిద్ధాంతం ఏంటి ఆ బుద్ధి అది అది వెలుగు కాదయా అది అర్థము వంటిది దానికంటే బాహ్యముల నుండే వెలుగు దాంట్లో పడి అది ప్రకాశిస్తోంది తప్ప అది స్వతహాగా వెలిగేంత వెలుగు దానికి లేదు కాబట్టి ఆ బాహ్యము ఉన్నది దాని పేరు ఆత్మ కాబట్టి ఈ ఇంద్రియములు దేహము ఈ సమూహము ఈ మూత ఈ మూటలో వెలుగు ఏమీ లేదు ఈ మూట నుంచి బయట ఉండే ఒక తత్వం నుంచి వెలుగు దీని లోపల ప్రవేశించి ఈ మూటలో ఉండే ఇంద్రియంలోకి మనస్థితి కూడా ప్రకాశాన్ని అనుగ్రహిస్తూ ఉంది అని ఒక మాట కాబట్టి ప్రశ్న ఏమిటంటే వెలుగు ఉన్నది సందేహం లేదు ఈ వెలుగు ఈ లోపలుండే అవయవములలో ఏదో ఒక దాని నుంచి వస్తున్నట్ట లేక ఈ అవయవములన్నిటికీ బాహ్యమునందుండే మరి యొక్క తత్వము నుండి ఈ వెలుగు వచ్చి అని ప్రశ్న ఆ ప్రశ్నని సంగ్రహంగా జ్యోతిష్కా పురుష అదే కిం జ్యోతిరయం పురుష అని సంగ్రహంగా ఆ ప్రశ్నని ఆ విధంగా శృతి లేవనెత్తింది ఇతదదభిప్రేత్య పృక్షతి ఇంకా సమాధానం దగ్గరికి రాలేదు మనం ప్రశ్నతోటే మనం కృష్టి పడుతూ ఉన్నాం ప్రస్తుతానికి కాబట్టి ఆ ప్రశ్న వెలుగుతో ఉండే అభిప్రాయమేమి అంటే ఇదే అభిప్రాయం ఏమిటి అభిప్రాయం ఆ వెలుగు ఈ దేహేంద్రియ సంఘాతంలో ఒకనొక అవయవమునకు స్వతహాగా చెందిన వెలుగు లేక ఈ సంఘాతమునకు బయట నుండే మరి ఒక నుంచి ఈ వెలుగు లోపలికి వస్తుందంటావా అని తెలుసుకోబోయేది ఆ ప్రశ్నని దివకుడు వేసినాడు అని మనం అలా ఆ ప్రశ్న అర్థం చేసుకోవాలి దీని మీద చర్చ దీని మీద ప్రశ్న కీచా ఎది వ్యతిరితేన అవ్యతిరిక్తేన జ్యోతిష జ్యోతిష్కార్యం నిర్వర్తయతి అసలు ఈ ప్రశ్న ఎందుకు వేయడం ప్రశ్నకు సమాధానం చెప్పడం సమాధానం తర్వాత వస్తుంది అసలు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నావు ఈ ప్రశ్న వేయడంలో నీ అభిప్రాయం ఏమిటో మాకు చెప్పబయా ఇప్పుడు ఎవరైనా గృహానికి భిక్షకు వెళ్ళి అక్కడ భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారనుకోండి మీరిద్దరూ జీతాలు కలిపి ఖర్చు పెట్టుకుంటారా విడివిడిగా ఖర్చు పెట్టుకుంటారా అని అడిగారు అడిగితే వాళ్ళు వెంటనే కలిపి ఖర్చు పెట్టుకుంటున్నామనో విడివిడిగా ఖర్చు పెట్టుకుంటున్నామనో చెప్తారా అలా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమైనా అడగచ్చు అంటే అసలు మీరు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు మేము కలిపి ఖర్చు పెట్టుకుంటే ఏమిటి విడివిడిగా ఖర్చు పెట్టుకుంటే ఏమిటి మేము అడగాలక్కడ ఇక్కడా అదే అడుగుతున్నారు కి నీ ఏమయ్యా నీకు ఎందుకు అసలు నీ అభిప్రాయం ఏమిటి నీ కడుపులో ఏముందో చెప్పు సపోజ్ ఈ వెలుగు బయట నుంచి వచ్చిందనుకో అప్పుడు ఏమంటాం లేదా బయట నుంచి రాలేదు లోపలు ఉండే ఈ మూటలో ఒకదారి నుంచి వెలుగు వచ్చిందనుకో అప్పుడేమిటి అసలు సమాధానం ఎందుకు చెప్పాలి నీకు బయట నుంచి వచ్చిందంటే ఏమిటి కాదు లోపలే ఉందంటే ఏమిటి అది అయితే చెప్పుడు అప్పుడు మేము ఆలోచించుకుని సమాధానాన్ని చెప్పాలనుకుంటే చెప్తాను లేకపోతే ఇంటికి వెళ్ళి రమ్మని బయటికి పంపిస్తాను అర్థమైందండి మాట కించాత దీనివల్ల నీకేమిటి ఒరిగింది ప్రశ్న అడుగుతున్నావే ఈ ప్రశ్న చెప్తే నీకేం ఒరిగింది సపోజ్ ఎది వ్యతిరిక్తేనవా ఎదివా వ్యతిరిక్తేనా అంటే ఈ వెలుగు ఈ మూటలో ఒకదాని నుంచి వచ్చిందంటవా లేక మూట భిన్నమైన దాని నుంచి వచ్చిందంటవా అని మేము అడుగుతున్నావు కదా ఈ మూటలో ఉన్నదాని నుంచే వెలుగు వచ్చి ఇది ఆ వెలుగుతో మనిషి జీవిస్తున్నాడు అంటే ఏమిటి కాదు బయటి నుంచి వెలుగు వచ్చి ఆ వెలుగుతో మనిషి జీవిస్తున్నాడు అంటే ఏమిటి అసలు వాట్ పొజిషన్ యూ విల్ టేక్ అని అడిగారు ప్రశ్న మీద ప్రశ్న ఏమైనా అర్థమవుతుందండి ఇలాగే ఉంటుంది బృహదారంగిక భాష్యంటే దీంతో ఇలా పుష్టి పడుతూ ఉండాలి దానికి సమాధానం సుము తత్ర కారణం మీరు అలా కోపడకండి మేము ప్రశ్న అడగడంలో ఒక ఉద్దేశ్యము కలదు తగినంత కారణం ఉండబట్టే ఈ ప్రశ్న అడుగుతున్నాము అంటున్నాడు ప్రశ్న ప్రశ్నల్ని సపోర్ట్ చేస్తాం ఏమిటా కారణం మీరు వినండి మేము చెప్తున్నాం యదీ వ్యతిరితేన జ్యోతిషా జ్యోతిష్కార్య నిర్వర్తకం అస స్వభావ నిర్ధారి తదృష్టజ్యోతిష్కార్య విషయ అ అనుమాస్యామహే వ్యతిరిత జ్యోతిర్ నిమిత్తమేవా ఇదం కార్యమితి మేము ప్రశ్న అడగడంలో ఒక ఉచితమైన అభిప్రాయం గలదు ఊరికే ఊరికే ఖాళీగా కూర్చునే ఐడిల్ క్యూరియాసిటీ తోటి ప్రశ్న వేయలేదు మేము ప్రశ్న అడగడంలో ఉచితమైన గలదు అది ఏమిటంటే సపోజ్ ఈ సంఘాతములో ఉన్న వాటిలో లేదు జ్యోతి జ్యోతి వెలుగు పై నుంచి వచ్చింది అని మీరు చెప్పారనుకోండి ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏమని ఎక్కడైనా ఒక సంఘాతమునందు వెలుగు యొక్క ప్రకాశం మనకు కనబడుతూ ఉన్నట్లయితే వెలుగైతే ఉందని మనకి తెలిసిన సందర్భంలో ఈ వెలుగు ఆ సంఘాతంలో భాగం కాదు ఇది బయట నుంచి వచ్చింది అని మేము అనుమానం ఊహించుకోవటానికి మీరు చెప్పే సమాధానం మాకు దారి చూపుతూ ఉంటుంది కాబట్టి బైక్ నుంచి వచ్చిందంటే అది మాకు కలిగే ప్రయోజనం కాబట్టి మీరు చెప్పండి దయచేసి అర్థమైందండి బయటి రాలేదనుకో దానికి కూడా చెప్తాడు వనాష్ట్రదే అద చూడండి ఇప్పుడు ఇది వ్యతిరిక్తేనైవ జ్యోతిషా జ్యోతిష్కార్య నిర్వర్తకత్వం అస స్వభావ నిర్ధారితో భవతి ఎది అంటే అస్య అంటే పురుషస్య ఈ మనిషికి స్వభావం నిర్ధారితమైపోయింది ఏమిటా స్వభావము అంటే వీడికి వెలుగు లభ్యమవుతుంది ఎందుకని ఆ వెలుగులో వీడు పనులన్నీ చేసుకుంటున్నాడు అది మనకు కనబడుతోంది ఆ వెలుగు బయట నుంచి వచ్చింది అని కనుక మీరు చెప్పినట్లయితే ఇస్సో వ్యతిరేక్తైనా అప్పుడు ఇంకా ఎక్కడైనా మేము వెలుగు యొక్క మహిమను చూస్తూ ఉన్న సందర్భంలో అదృష్ట జ్యోతిష్కార్య విషయే అతి మరోచోట కూడా ఆ వెలుగు యొక్క ప్రకాశం మనకు కనబడుతోంది వెలుగు వల్ల జరిగే పనులన్నీ అయిపోతున్నాయి కానీ ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో మనకి స్పష్టంగా తెలియని సందర్భంలో మేము అనుమానం చేస్తుంటాం మేము ఊహించుకుంటాం ఏమని మనిషి విషయంలో వెలుగు బయట నుంచి వస్తోందని ఆయన సమాధానం మనకి చెప్పినాడు కాబట్టి ఆ సమాధానం మనకి నచ్చింది మనిషి విషయంలో ఎలాగో ఇతర స్థలంలో కూడా అటువంటి పరిస్థితే ఉంటుంది అని మేము నిర్ధారణ చేసుకోగలుగుతాం ఇప్పుడు పశువుంది పశువు చక్కగా అన్ని పనులు చేసుకుంటుంది దాంట్లో కూడా వెలుగు ఆ వెలుగు దాని దేహేంద్రియ సంఘాతంలో ఒకదానికి చెందినదా లేకపోతే బయటి నుంచి వచ్చింది అని మాకు డౌట్ వచ్చినప్పుడు అయ్యా మనిషికి ఎలాగో పశువు కూడా అలాగే మనిషికి బయట నుంచి వచ్చిందని ఆయన మహాత్ముడు చెప్పినాడు కాబట్టి పశువు కూడా బయట నుంచే అని మేము తెలుసుకుంటాం కదా మరి కాబట్టి మా ప్రశ్నలు కనుక కొంత యోగ్యమైన అభిప్రాయము కాలదు ఓకే అది ఒక రకం సమాధానం సపోజ్ సమాధానం భిన్నంగా ఉందనుకోండి అంటే ఎలాగా అత అవ్యతిరిక్తేనైవ స్వాత్మనా జ్యోతిషా వ్యవహరతి సపోజ్ అథాంటి ఆల్ ది అదర్ హ్యాండ్ దానికి భిన్నంగా మీరు ఇలా చెప్పారనుకోండి ఏమని బయట నుంచి రాలేదయా వెలుగు లోపల ఉన్న వెలుగే ఈ సంఘాతం లోపల ఏదో ఒక అవయవానికి వెలుగు చాలా అవయవాలు కలిసి సంఘాతమైనది కదా ఏదో బుద్ధో మనస్సు ఏదో స్వతహాగా వెలుగుంది ఆ వెలుగు వల్లనే ఈ మొత్తం సంఘాతం అంతా కూడా జ్యోతిష్కార్యాన్ని చేస్తూ ఉన్నది జ్యోతిష్కార్యము అంటే వెలుగుండగా జరిగే పని వెలుగు లేకపోతే జరగదు వెలుగుంటేనే జరుగుతుంది కానీ జ్యోతిష్కార్యముండాలి అని నువ్వు సమాధానం చెప్పిన పక్షంలో అలా చెప్పేదనుకో అప్పుడేమవుతుంది తత అప్రత్యక్షే అపి జ్యోతిషి జ్యోతిష్కార్యదర్శనే అవ్యతిరిక్తమేవ జ్యోతి అనుమేయం అప్పుడు మేమేం చేస్తామంటే మాకు ఆ వెలుగు వల్ల జరిగి పని అవుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది పశుపక్ష్యాదుల విషయంలో వాటిల్లో వెలుగు ఉన్నట్లయితే ఏ పనులు అవుతాయో అవన్నీ అవి చేసేస్తున్నాయి గిడ్డి తినేస్తోంది నీళ్లు తాగిస్తోంది దారి చూసుకుని వెళ్ళిపోతోంది యజమానుడింటికే వెళ్ళిపోతుంది ఈ ఆవును రోజంతా బయట తిరిగి పాలిచ్చి టైంకి యజమానుడి దగ్గరికి వచ్చేస్తుంది దానికి దారి తప్పదు ఈ విధంగా జ్యోతిష్కార్యాన్ని చేస్తోంది ఈ జ్యోతిష్కార్యానికి కావలసిన వెలుగు మనకి స్పష్టంగా తెలియట్లేదు దేని నుంచి వెలుగు వస్తోంది మనకి స్పష్టంగా తెలియట్లేదు అప్రత్యక్ష జ్యోతిషి జ్యోతిష్కార్యం కనబడుతోంది కానీ జ్యోతిష్ మనకి స్పష్టంగా తెలియట్లేదు కానీ మనిషి విషయంలో మీరు చెప్పిన సమాధానం ఏమని చెప్పారు మీరు మనిషి లోపల ఉండే అవయవం నుంచే వెలుగు వస్తుందని మీరు చెప్పినట్లయితే మనిషికి ఎలాగో పశుపక్షి అందులో కూడా అలాగే ఉంటుందండి అని మేము అనుమానము ఊహ అనుమానము అంటే ఊహ చేసుకుంటాము చూడండి కాబట్టి మా అభిప్రాయాన్ని మీరు గమనించి నేను సమాధానం చెప్పాను అనేది ఇంకోసం ఇంకా మనిషిలో ఉన్నట్టే సర్వత్రా ఉండాలని నియమం లేదు కదా ఇప్పుడు మనిషిలో ఒకలాగుండి మిగతాతో ఇంకోలా ఉండొచ్చు ఇప్పుడు మనిషికి వ్యతిరేకి బయట నుంచి వచ్చిందనుకో వెలుగు మిగతాదటికి లోపలే ఉండొచ్చు లేదా మనిషికి లోపలే ఉందనుకో వెలుగు మిగతా వాటికి బయట నుంచి వచ్చి ఉండొచ్చు ఈ నియమం ఏమిటా అలా ఊహ చేసేస్తానుంటున్నావు అంటారా మీరు అత అనియమ ఏవా రెండు పక్షాలు కాదు మనిషిలో ఉన్నట్టుగా ఇంకా మిగతా వాటిల్లో ఉండాలని నియమం ఏమీ లేదు అని కూడా మీరు చెప్పినట్లయితే వ్యతిరిక్తం అవ్యతిరిక్తం ఆ జ్యోతి అది మీరు మనిషి విషయంలోనే మీకు నియమం లేదు మనిషికి మనిషి విషయంలోనే నియమం లేదు అంటే అలాగా మనిషికి పొద్దున్న వెలుగు ఉన్న పద్ధతిలో పనులు చేసుకుంటుంటే ఆ వెలుగు తన లోపల నుంచే వచ్చింది అవ్వచ్చు మధ్యాహ్నం తన లోపల నుంచి రాలేదు బయట నుంచి వెలుగొచ్చి అలా నేను ఏం లేదు లేదా ఒక మనిషికి బాహ్యం నుంచి వెలుగొచ్చి ఇంకో మనిషికి తన లోపల నుంచే వెలుగు వచ్చి కాబట్టి అందరూ మనుషులకి యూనిఫారంగా వెలుగు బాహ్యం నుంచి రావడమో లేకపోతే లోపల ఉండే ఒక అవయవం నుంచి రావడమో అనే నియమము లేదు అని మీరు చెప్పినట్లయితే మేము అదే అర్థం చేసుకుంటాం ఏమని లేదు అదే తెలుసుకుంటాను అనుకూలంగా ఉన్నారా ఈ కుర్చీలో కూర్చోండి హాయిగా నాకు ఈ కుర్చీ అవసరం లేదు ఈ కుర్చీ అక్కడ సర్దుబాటు ఆ కార్నర్లో మనది పుష్పక విమానం దీన్ని పెట్టుకుని కుర్చీ అక్కర్లా చూసారా అడ్జస్ట్ అయిపోయింది ఇంకా నాలుగు కుర్చీలు కూడా పడతాయి కాబట్టి నియమం ఏం లేదు పురుషుని యొక్క వ్యవహారానికి ఒక వెలుగు ఉన్నది ఎందుకంటే వ్యవహారం వీడు చేసేస్తున్నాడు కనుక ఆ వెలుగు బయట నుంచి వచ్చిందని కానీ లోపలే ఉందని కానీ నియమం లేదు ఒకప్పుడు బయట నుంచి రావచ్చు ఒకప్పుడు లోపలే ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు అని మీరు చెప్తే తత అనధ్యవసాయ ఏవా జ్యోతిర్విషయే అప్పుడు మేము అర్థం చేసుకుంటాం ఏమని వెలుగైతే ఉందండి ఈ వెలుగు బయట నుంచి వచ్చిందని లోపలే ఉందని కానీ స్పష్టం స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పడానికి అవకాశం లేదు అధ్యవసాయము నిశ్చయం అటువంటి నిశ్చయం ఏమీ లేదు ఒకప్పుడు వెలుగు బయట నుంచి రావచ్చు ఒకప్పుడు లోపల నుంచే రావచ్చు అయితే ఒకడికి బయట నుంచి రావచ్చు మరొక లోపల నుంచే ఉండొచ్చు ఆ వెలుగు కాబట్టి నిశ్చయం ఏం లేదు అని మీరు సెలవు ఇచ్చినట్లయితే మేము ఆ విషయమే తెలుసుకుంటాము మేము ప్రశ్నమే అడగనివ్వకుండా మీరు అలా అడ్డుపడిపోతుంటేలాగా కాబట్టి దయచేసి సమాధానం చెప్పగలరుత్యేవం మన్వాన పుచ్చతి జనకల్క్యం కిం జ్యోతిరయం పురుష ఇది ఇంతటి అభిప్రాయం మనస్సులో పెట్టుకుని యాజ్ఞవల్క్య మహర్షి జనకుణ్ణి అడిగాడు రివర్స్ జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని అడిగినాడు అయ్యా మహాత్మ ఈ మనిషిలో వెలుగు ఒకటి ఉన్నదని మనకి తెలుస్తూ ఉన్నది దాంట్లో సందేహం లేదు ఎలా చెప్పగలరు వెలుగు ఉన్నదని వెలుగుంటే ఏ పనులు చేసుకోవాలో అవన్నీ వీడు చేసుకుంటున్నాడు కనుక ఎప్పుడైనా పిచ్చాసుపత్రికి వెళ్తే పిచ్చాసుపత్రికి వెళ్ళడం అదేమి సంతోషమేం కాదు తర్వాత విజిట్కి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళ యొక్క అభాగ్యాన్ని మనం టూరిజంలోకి మార్చుకోవడం ధర్మం కాదుగా విజిట్కి అలాగే విజిటర్స్కిగా టూరిజంలాగా వెళ్ళకూడదు అక్కడికి ప్రారంభం బాగులేక ఎప్పుడైనా పిచ్చాసుపత్రికి వెళ్ళడం తటస్థపడితే అంటే మనకు కావలసిన వాళ్ళు అక్కడ ఉండడం లేకపోతే అప్పుడు మన తర్వాత తటస్థపడింది అనుకోండి అప్పుడు పిచ్చి వాళ్ళ యొక్క ప్రవర్తన మీకు కన మీకు తెలుస్తూ ఉంటుంది కదా వాళ్ళేదో వాళ్ళేదో లోకంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళలో వెలుగు మీలో వెలుగైతే ఉన్నది మీలో వెలుగుండబట్టే అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళారు దారి తెలిసి ఆ పిచ్చి వ్యక్తిని చూస్తున్నారు ఇప్పుడు ఆ పిచ్చి వ్యక్తిలో వెలుగుందంటారా లేదంటారా ఉంది ఎలా చెప్పగలరు ఎందుకంటే ఎలా చెప్పగలరు అంటే వెలుగున్నట్లయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మనిషి పురుషుడు కానీ మనం ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పదు స్త్రీ అనుకోండి మనం ఏదైనా ప్రశ్న అడితే ఏమో నీ పేరు ఏమిటి బాగున్నావా అంటే మాట్లాడదాం టీ తాగుతావంటే చూసారా వెలుగున్నట్టా లేనిట్ట తీసుకెళ్ళి ఇస్తే తాగుతుంది షుగరు కొంచెం తక్కువ వేగుంటావా ఎక్కువ వేగుంటావా అంటే తక్కువ ఏమీ చెప్తుంది వెలుగుంది అయితే వెలుగు లేకపోతే అలా ఎందుకు చెప్తుంది టీ ఇచ్చారనుకోండి షుగర్ వేయకుండా టీ ఇచ్చారనుకోండి నోట్లో పెట్టుకునే ఏమిటి షుగర్ లేకుండా ఇచ్చారు ఏమిటి కొంచెం షుగర్ వేయంటుంది వెలుగు ఉంది పిచ్చి వాళ్ళలో కూడా వెలుగు ఉన్నది మనం అది అర్థం మన ఇండియన్ సొసైటీలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఉన్నది అదేమిటంటే పిచ్చి వాళ్ళని స్టిగ్మటైజ్ చేసేసి వాళ్ళని నిరాదరణ చేయటము దూరంగా పెట్టడము ఇటువంటి పరిస్థితి ఉన్నది అంటే అసలు రోగం వచ్చిన వాడిని అలా మన సమయ పడుకోబెట్టి అలా సేవలు చేస్తూ ఉండడం కొంతకాలం ఎప్పటికీ ఎవరికైనా విసుగెత్తి చికాకు పడ్డామన్నది సహజం ఇంట్లో మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు కానీ పిచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ సేవ చేయకుండా ఊరికి ముందే విసుగుతుంటాను మన ఇంట్లోకి రావద్దు రాకూడదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు ఎందుకంటే న్యూసెన్స్ వాల్యూ ఎక్కువ సో ఈ విధంగా సమాజంలో అలా ఉన్నది నేను పాశ్చాత్య దేశాల్లో చూశాను ఒక పిచ్చి వ్యక్తి వచ్చింది పిచ్చి అని తెలుస్తూనే ఉంది పిచ్చి వాళ్ళని ఎక్కడికి అక్కడికి తీసుకెళ్తే స్వాముల దగ్గరికి అష్టమాల దగ్గరికి మూసుకుపోతూ ఉంటారు ఎందుకంటే ఈ స్వామితో మహిమ చేస్తాడేమో స్వాములు చేసి మహిమే ఉండదు మహిమ చేస్తారనంటే వడ్డీఆర్ బ్లఫింగ్ అని అర్థం స్వాములు మహిమేం చేస్తారు దీంట్లో మహిమ చేయగలిగి ఏముండదు అలాగా కానీ పాపం మానవులకు ఏదో ఏ పుట్టలో ఏ పామున్నదో అని సామెత ఉన్నది దాని ప్రకారం తీసుకొస్తారు తీసుకొస్తే నాలాంటి పుట్టుక తీసుకొస్తే మీరు సైకాట్రిస్ట్ తీరు తీసుకెళ్ళండి మంచి సైకాట్రిస్ట్ నాకు తెలిసినాయా అన్నే సైకాట్రిస్ట్ తీరు పంపిస్తూ నా ప్రారంభం అలా ఉన్నది నాకు అమెరికాలో ఒక మంచి సైకాట్రిస్ట్ ఇండియాలో హైదరాబాద్లో ఒక మంచి సైకాట్రిస్టు రాజమండ్రిలో ఇంకో మంచి సైకాయాట్రిస్టు నాకు దోస్తులు నా దోస్తి ఎలా ఉంది నాకు పిచ్చి పడితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని వెతుక్కు ఎందుకంటే మన దోస్తులందరూ వాళ్ళైనా నా దగ్గరికి వచ్చిన ఈ సైకలాజి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఇఫ్ ఐ నోటీస్ దట్ దే ఆర్ ఆఫ్ ది మార్క్ ఫలానా వారి దగ్గరికి వెళ్ళండి నేను పంపిస్తూ ఉంటాను వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో మందు ఏదో పుచ్చుకొని పాపం పాశ్చాత్య ట్రీట్ చేసేస్తారు నేను ట్రీట్ చేసేస్తారు మనకి స్కిజ ఫ్రీనిక్ ఉన్న మనిషి ఆరు మాసాల సంవత్సరాలపై తగ్గిపోతుంది బెటర్ తగ్గిపోతుందంటే కంప్లీట్గా పోతుందని చెప్పలేము బెటర్ ఇండియాలో ఏమవుతుంది అది క్రానిక్ అయిపోతుంది అంటే సరైన వైద్యం తగ్గి ఉండదు సోషల్ స్టిగ్మా ఉంటుంది స్త్రీ అయినట్లయితే భర్త పట్టించుకోడు ఆఖరికి కొడుకులు కోడళ్ళు కూడా పట్టించుకోవడం మానేస్తారు అంటే భర్తకి కొడుక్కి కోడలకి అక్కర్ లేకపోతే అక్కలకి పడుతుందా అక్కడే పట్టదు సో ఈ స్త్రీ ఏమవుతుందంటే స్త్రీ కానీ పురుషుడు కానీ సో ఐసోలేట్ అయిపోతాడు మూలపడి అలా బ్రతికేస్తూ ఉంటాడు దాంతోటి ఆ రోగము క్రానిక్ అయిపోతుంది సరైన మందు మాకు హోమియోపతి హోమియోపతి ఏమిటండి వీళ్ళు తరకాయ హోమియోపతి క్లినికల్ ప్రాక్టీస్ ఉందా ఫలానా రోగం వచ్చిన వాడికి ఈ వేస్తే తగ్గింది కానీ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇట్ ఈజ్ ఆల్ ఫెయిత్ బేస్డ్ ట్రీట్మెంట్ అది వర్క్ అవ్వచ్చు వర్క్ కాకపోవచ్చు అనేటు క్యూరియర్ అనే గివెన్ సిచ్యువేషన్ సో మెనీ ఫ్యాక్టర్స్ చోటుకి వెళ్తే అక్కడ వర్క్ అవుతుంది ఇంకెవరికి పని చేయదండి వాడికి ఒక్కరికే పనిచేసింది ఇంక మిగతా వాళ్ళు ఎవరికీ పని చేయదు కాబట్టి ఇలాంటి వైద్యాలు ఏవో చేయిస్తారు సైకియాట్రిక్ హోమియోపతిలో మందు లేదని అనివా అనే హోమియోపతి డాక్టర్ని ఇంతదాకా ఎవడో కనపడలేదు అలోపతి డాక్టర్ని ఏమండి ఈ వ్యాధి చూడండి అలోపతిలో దీనికి సరైన మందు లేదండి అని వాళ్ళ పాపం ధైర్యంగా ఓపెన్గా చెప్తారు ఎందుకంటే సైన్స్ కదా అది దీనికి మందు లేదు మీరు దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ధైర్యంలో మెడిసిన్ పర్చేస్ అని చెప్తాను హోమియోపతిలో అదేం లేదు మేము ట్రీట్ చేసేస్తాం మేము ట్రీట్ చేసేస్తాం కాదండి డయాబెటీస్ చాలా మేము ట్రీట్ చేస్తాం నేను డయాబెటీస్ ట్రీట్ చేయడానికే ఉన్నాం మరి భారతదేశంలో ఈ డయాబెటీస్ మరి ఇంతల్లా ఎందుకు పెట్టరేగిపోతున్నట్టు హోమియోపతి అలా ఉంటుంది ఆయుర్వేదంలో వాడికి తెలియదు వీడికి తెలియదు ఎవరికి తెలియదు దాంట్లో ఏదో కొంత విశేషం ఉండుంటుంది కానీ తెలియ ఎవరికి తెలియదు తెలిసిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి బహుశా పతంజలి యోగ విద్యాపీఠంలో ఆయుర్వేదం కొంచెం బాలకృష్ణ గారికి తెలుసున్నట్టు నాకు అనిపించింది ఆయన ఏదో గ్రంథాలు ఆయన గ్రంథం ఇచ్చారు దాంట్లో ఆ శ్లోకం ఉన్నది ఆ శ్లోకాన్ని అనువాదం చేసి ఆయన ప్రచురించారు నేను అడుగుదాం అనుకున్నా ఏమంటే ఈ శ్లోకాన్ని మీరు అనువాదం చేశారు కదా ఆ శ్లోకం పైన ఉంది కింద అనువాదం మీరే రాశారు ఆ సంస్కృతంలో ఉంది నాకు తెలుస్తూ ఉంటుందిగా మీకు మీకు నచ్చుబాటు అయిందా ఈ శ్లోకంలో చెప్పిన విషయం మీకు నచ్చుబాటు అయిందా అని నేను అడుగుదాం అనుకున్నా మనం అక్కడికి అతిథులుగా వెళ్ళి ఆయన్ని మనం ఛాలెంజ్ చేయడం నా పుస్తకం చదివిలో మీకు ఎప్పుడైనా ఆ శ్లోకం చదివి వినిపించి మీకు నచ్చుబాటు అవుతుందేమో మీరు నాకు చెద్దురు ప ప ఉంటాయి మూలికలు మిరియము ధనియము జీలకర్ర చింతపండు అది ఇలా పడకొండు ఇవన్నీ కలిపి కషాయం కాల్చి తాగినట్లయితే కుష్ఠరోగము తగ్గిపోవు మీకు నచ్చిబాటు అలా ఉంటుంది అసలు ఎలా ఉన్నది వినడానికి ఇగో ఇలాంటి వైద్యం ఈ పిచ్చివాళ్ళకి ఇలాంటి వైద్యం చేయిస్తారు అసలు పిచ్చెందుకు వస్తుంది లో కెమికల్స్ ఉంటాయి పిచ్చంటే బ్రెయిన్కి సంబంధించడం వ్యాధి కదా అక్కడ కెమికల్స్ ఉంటాయి ఏవో డోపమీన్ ఏవో కొన్ని పేర్లు నేను శర్రతో మీను డోపమీన్ డోపా డియాక్సి ఫెనైల్ అల్ల డోపా అంటే ఇలాంటివి ఏవో కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ ఎంత క్రిటికల్గా ఉంటాయంటే బ్లడ్ షుగర్ లాగా బ్లడ్ షుగర్ తగ్గవుతుంది కడుచుని పడిపోతుంది బ్లడ్ షుగర్ పెరిగితే అవుతుంది రోగం అది కరెక్ట్గా లెవెల్లో ఉండాలి థైరాయిడ్ అంతే థైరాయిడ్ తగ్గితే ఓ రోగం హైపో థైరాయిడ్ థైరాయిడ్ పెరిగితే హైపర్ థైరాయిడ్ ఏదైతేనే రోగం రోగమే అలాగే ఈ బ్లడ్ కెమిస్ట్రీ కరెక్ట్గా ఉండాలి ఓ పిసన్ సెలటోనిన్ తగ్గిందనుకోండి వాడు పిచ్చివాడు మెలట్రోనిన్లో ఇంకోటి అది తగ్గితే నిద్రపడతాడు జట్ లేక అలాగే వచ్చింది సో అది వాళ్ళు ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా మానిటర్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేస్తారు సైన్స్ అన్నది అలా ఉంటుంది ఆయుర్వేదం కూడా అలాగే ఉంది ఒకప్పుడు ఈ మధ్యకాలంలో ఆయుర్వేదం విశ్వాసం కింద మారింది ఇట్ ఇస్ నాట్ ఏ అది ఆ కనెక్షన్ పోయింది కాబట్టి సో పిచ్చివాళ్ళని మనము సరిగ్గా ట్రీట్ చేయటం లేదు భారతదేశంలో ఇది ప్రపంచం అంతా తెలుసుకున్న సంగతి రిపోర్ట్ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఉన్నాయి అనేది పాశ్చాత్య దేశాల్లో బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళ దృష్టిలో స్కిజోఫ్రీనియా ఈజ్ లైక్ డయాబెటీస్ డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలా అయితే మందు వేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో స్కిజోఫ్రీనియా కూడా అంతే ఈ కథ అంతా ఎందుకు చెప్పారంటే అంత ఆ రంగంలో నాకున్న అనుభవాన్ని మీ ముందు పంచుకోవడం మీకు ఎవరన్నా తెలుసుకున్న వాళ్ళకి మీరు సరిగ్గా గైడెన్స్ ఇవ్వగలుగుతారు అనే అభిప్రాయం ఒకటి ఉన్నది రెండో అభిప్రాయం ఏమిటంటే పిచ్చి వాళ్ళని మనం అనుకున్న వాళ్ళ ఎందుకు వెలుగు ఉన్నదయ్యా అని చిన్న చిన్న కేగ తీగ లాగితే ఏమవుతుంది దొంగ కదులుతుంది అలా అయి దేవుడు కదా సో వాళ్ళలో కూడా వెలుగు ఉంటుంది కాబట్టి ఈ వెలుగు కనబడ్డప్పుడల్లా మాకి ఈ సందేహం వచ్చిపోతోంది వచ్చి పడుతుంది ఈ వెలుగు ఈ ఆ సంఘాతంలో ఒక అవయవానికి చెందిన వెలుగు లేకపోతే బయట నుంచి వచ్చిందా లేకపోతే ఒకప్పుడు ఇలా అవచ్చు ఇంకోప్పుడు అలా అవచ్చు దీనికి ఏమీ నియమము లేని పరిస్థితియా మాకు అది అర్థం అందుకోసం నేను నిన్ను అడుగుతున్నాను నా ప్రశ్నను ఎంత సాగతీసావు నా ప్రశ్నకి సమాధానం చెప్పవలసినది అని జనకుడు యాజ్ఞుడి తీర్ణు అడిగాడు అయితే ఆయన ఇంకా ప్రశ్నకి సమాధానం రావట్లేదు దీని మీద మరో అబ్జెక్షన్ ప్రశ్న మీద అబ్జెక్షను ప్రశ్న మీద అబ్జెక్షన్ ఉంటుంది అలా ప్రశ్న అడిగిన వెంటనే చెప్పడానికి వెర్రిబాగులు వాళ్ళు అలా చెప్తారు నీ పనసులో ఎంత డబ్బు ఉందంటే మూడు రూపాయలు ఉందని చెప్పాడు అనుకోవాడేనాను వాడు వెర్రి బాగులు వాడు అని కాదా మరి అలా ప్రశ్న అడిగిన వెంటనే చెప్తారు కదా సరే నీకు నా పర్సన డబ్బుల గురించి ఎందుకు అడిగారు అని అడుగుతారా అడగదా మళ్ళీ పూర్వపక్షం నన్ను ఏమం అనుమాన కౌశలే జనకస్యేనా అచ్చా నేను చెప్తే నువ్వు అనుమానాన్ని బాగా ఉపయోగించి నిర్ణయానికి వస్తానని అందుకోసం అడిగావా మరి అంత అనుమాన కౌశలము నీకుంటే నన్ను అడిగినట్టు అనుబారం చేసి అంత తెలుగు థియేటర్ లీకే ఉన్నప్పుడు నువ్వే అది కూడా నువ్వే తెలిసేసుకో మళ్ళీ నన్ను ఆ ఫిసరంతా మళ్ళీ నేను చెప్పాలా ఆ మిగిలిన అనుమానం అంతా నువ్వు చేసుకుంటావు అనుమానం అంటే తెలుగు అనుమానం కాదండి కాబట్టి నేను ఓ ఫిసర్ సమాధానం చెప్పిస్తే ఇంకా పైన మిగతా నువ్వే అల్లుకుపోతావు అనమాట అంతా నువ్వే అల్లుకుపోయి ఇది కూడా నువ్వే తెలుసుకోవు మళ్ళీ నేనెందుకు చెప్పాలి నీకు అసలు నువ్వు ప్రశ్నందుకు అంత మొనగాడివి స్వయమేవకస్మాత్ ప్రతిపద్యతే అకస్మాత్ నతిపద్యతే అక్కడ సోటు సరిపడిందా నువ్వే స్వయంగా తెలుసుకోవచ్చు కదా అసలు ఇది చెప్పు నాకు నీకు స్వయంగా ఎందుకు తెలియ ప్రతిపద్యత అంటే తెలియదు తెలియబడే నువ్వు స్వయంగానే తెలియబడలేదు అది చెప్పు అంటే ముందు నీకు తెలియలేదు మీరే నన్ను అనుగ్రహించాలి అని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తావు అని నువ్వు అంత మోనగాడి పోయినప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు కృష్ణ అని అని మళ్ళీ పూర్వపక్షం ఇది సిద్ధాంతంగా సత్యమే తత్ కరెక్టే మీరు రకంగా ఒక అబ్జెక్షన్ రేస్ట్ చేయడం అభ్యంతరాన్ని లేవనిస్తడం కరెక్టే ఎందుకంటే తింగలింగిసంబంధవిశేషాణ అత్యంత సౌక్ష్మ్యాత్ దురవబోధ్యత మన్యతే బహూనామే పండితానా అక్కడ కర్తజనక జనక మే జనకుడు ఇలా అనుకుంటున్నాడు ఏమనంటే చూడండి ఈ విషయ వస్తువుని తెలుసుకుంట చాలా కఠినమైనది దురవ బోధ్యత మన్యతే కేవలం తనకు తెలియట కష్టమని మాత్రమే కాదు అనేక మంది విద్వాంసులుండి కూడా ఈ విషయమును తెలియట కష్టము ఆ దురవబోధ్యత అనేది ఒకటి ఉంటుంది మీకు దృష్టాంతం చెప్తాను ఎలా ఉంటుందో నేను ఏదో క్లాస్లో చెప్పాను నిన్న క్లాస్లో చెప్పాను దాన్ని మళ్ళీ ఇంకోసారి దౌరాయిస్తాను ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉన్నది నేర్చుకుంటా చదువుకుంటా నేర్చుకుంటా చదువుకుంటా దీంట్లో మూడు లెవెల్స్ ఉన్నాయి నేను నిన్న క్లాసులో చెప్పాను ఒకటి మంత్రాన్ని వల్లించడం అలా వల్లించేవాళ్ళు చాలామంది ఉన్నారు మంచిగా వల్లించుకుంటారు చాలా బాగా చెప్తారు కూడా తర్వాత ఈ మంత్రాన్ని వదిలించడంలో ఇంకొక పిచ్చి ఉన్నది ఏదో ఒకసిన ఘన ఘన చెప్తారు ఈ మూల నుంచి ఆ మూలకి ఘన మొత్తం సభ కూడా అలకలో చాలా అద్భుతంగా చెప్తారు ఇత్యా హ్రం హబ్రం హాహే తిత్యా హ్రంహా ఆహ్రం హబ్రం హా హాహ ఈ రకంగా మైకు పెట్టేస్తే ూదంగం వాయించిన దానికంటే ఎక్కువ లెవెల్లో ఘన చెప్పేస్తారు అది లెర్నింగ్ అదేమి సామాన్యమైన లెర్నింగ్ కాదు చదువు అది నేర్చుకోని ఉంటాయి అది ఒక లెర్నింగ్ కానీ ఆయన్ని ఏమంటే మీరు ఇప్పుడు చెప్పిన మంత్రం యొక్క అర్థం ఏదైతే అడిగితే నాకు తెలియదండి బాబు ఉన్న పడితే నిజంగా ఒకవేళ ఆ పండితుడు ఎవడైనా ఇంకో పండితుడు దీనికి అర్థం చెప్పడానికి చూముకుంటే ఆ వేద పండితుడు కూర్చుని అర్థం వింటూ ఉంటాడు అక్కడ ఎందుకు కూర్చున్నాడో చూసిన ఆయనకింకా సంభావన ఇవ్వలేదు ఆయన సంభావన ఆయనకి ఇచ్చేస్తే మీ అర్థాలు మీరు చెప్పుకుండా నాది సజ్జలు ఆయన వెళ్ళిపోతాడు నిజంగా నేను ఎగ్జాట్ చేయట్లేదు ఎందుకంటే ఈ అర్థాలని విని బాగా అప్పించి మాకేమిటండి నేను ఒకసారి ఒక పండితుడు ఉపలి చేస్తే ఈ వేద పండితులు ఎవడో లేకపోయా ఏ లేవద్దు కూర్చోడు విడాల్సిందే వీరందరూ విడిపోతే ఎవరు విరిగి వాళ్ళు ఎవరు నేర్పించండి అని సంభావన ఇవ్వకుండా పాపం వాళ్ళు అనుకుంటే విరిగిపెట్టారు కాబట్టి వాళ్ళకి అర్థం తెలుసుకోవాలని ఉత్సాహం కూడా లేదు ఈ అర్థం చెప్పి ఆయనకు అర్థం తెలుసు ఇది రెండవ లెవెల్ అంటే కేవలము ఆ మంత్రాలని బట్టి పట్టేయటం కాకుండా దాని అర్థం తెలుసు రెండవ లెవెల్ లెవెల్ ఆ ఫ్లాట్నింగ్ ఉంది అదేమిటంటే ఇప్పుడు వేదాంతం ఉపనిషత్తు అంతా శాస్త్రమంతా చదివేసి ఉపనిషత్ అంతా మనం అధ్యయనం చేసేస్తున్నాము మనకి ఏ జీ ఉపనిషత్తు యొక్క తాత్పర్యం మనకి తెలిసిపోయింది మంత్రం వచ్చేసింది అర్థమో తెలిసిపోయింది కానీ మనం ఎలా ఉన్నామో భయపడుతో ఏవేవో కోరికలతో బెంగలతో జీవిస్తో ఇతర వాళ్ళని చూసి అసూయపడుతో ద్వేషాలతో రాగాలతో మనం జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసిన మీరు కంఠస్థం చేసిన ఉపనిషత్తు దాని అర్థం తరోగా తెలుసుకున్న ఉపనిషత్తు మీ జీవితంలోకి అదే అడుగు పెట్టలేనే లేదు ఇటువంటి వాళ్ళు మనకి కోకోళ్ళలు కనపడతారు మంత్రాన్ని తైత్రీపనిషత్తే తీసుకోండి తైత్రీపనిషత్తుని తరోగా వల్లించిన వాళ్ళు వంద మంది మీకు కనపడితే దాని అర్థం తెలుసుకున్న వాళ్ళు పది మంది కనపడతారు ఆ పది మందిలో జీవితంలో ఆచరణలో పెట్టిన వాడు మోకాడు దొరుకుతాడు ఈ పది మందికి ఒకటికి ఆ తొమ్మిది గ్యాప్ వచ్చింది సరే అంటే థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళలో లేదు పోనీ ఓ ఏడాది లేదు లేదు అనుకుంటే అనుకోవచ్చు కాదు ఒక దశాబ్దం కాదు ఒక జీవిత కాలము ఆ థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ లేదు ఈ లెర్నింగ్ మనలో కురబడింది అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కానీ కారణమేమి అన్నది వాళ్ళకి తెలియదు వాళ్ళు కారణం ఏమనుకుంటారో తెలిసినా అదేదో మనకి గురుకృప కావాలి జగద్గురువుల యొక్క ఆశీర్వచనం ఉండాలి లేకపోతే కైలాసవాసి అయిన శివుడు మనని ఆశీర్వదించాలి లేకపోతే అది ఇంకా బాగా పుణ్యం బాగా చేసుకున్నట్లయితే ఆ పుణ్యం వల్ల పది జన్మల తరువాత మనకి ఆ జ్ఞానం కలుగుతుంది తప్ప వెంటనే కలగదు అని ఈ రకంగా కుంటి సాకులు పట్టుకుంటారే కానీ తత్వము బుద్ధికి బాగా వచ్చి కూడా జీవితంలోకి ఎందుకు రావటం లేదు ఎక్కడ ఉన్నది ఆటంకము ప్రతిబంధకమేది అని వాళ్ళు ప్రశ్న వేసుకునే వేసుకోరు ఎందువల్ల అంటే అంత పండితులై కూడా ఆ థర్డ్ లెవెల్ ఆఫ్ లర్నింగ్ దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళు దాని కిటుకు పట్టుకోలేకపోతూ ఉంటారు అలాగే మనం చెప్పాల్సి ఉంటుంది మనకు అలా చాలామంది కనబడతారు దాని కిటుకు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు అలా ఉంటుంది ఇప్పుడు మీ కేసు మీరు చూసుకున్నప్పుడు మీకు మీరు ఎలా అనుభవంగా వస్తున్నారు బాడీ కాన్షియస్గా అనుభవంగా అనుభవం ఉన్నదా మీ అనుభవం మీ గురించి మీ అనుభవం ఎలా ఉన్నది బాడీ కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా మైండ్ కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా లేక ఆ చైతన్యం కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా ఎలా ఉన్నది అంటే ఆ చైతన్యం కాన్షియస్ ప్రధానంగా ఉన్నది అని మీరు చెప్పగలిగితే మీకు థర్డ్ లెవెల్ ఆఫ్ లర్నింగ్లో మీరు అడుగుపెట్టారని అర్థం అదే అదేం లేదండి బాడీ కాన్షియస్లోనే ఉన్నాం మేము అని మీరు అన్నట్లయితే మీరు రెండు లెవెల్స్ వచ్చారు తప్ప థర్డ్ లెవెల్లో మీరు అడుగు పెట్టలేకపోయారు అని అర్థం అది అంత కఠినమైన విషయం బహునామపి పండితానా దురవబోధ్యత పెద్ద పండితులు కూడా అనేక మంది శాస్త్రాన్ని తలకిందులుగా మొప్పగే కూడా వివిధాలు తీసుకునే దృశ్యాలు వలన తీసుకున్న విద్వాంసులు కూడా ఆ దేహాభిమానంతో ఉండిపోతున్నారు తప్ప ఆ వెలుగు యొక్క తత్వాన్ని ఆ అనుభవంలోకి తెచ్చుకున్న దాఖలాలు మనకి కనపడటం లేదు కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు అనేక మంది పండితులకు కూడా తెలియట చాలా కఠినము అని మనకి స్పష్టమైపోతుంది అదొక కారణం దానికి కారణం ఏమిటంటే ఈ తత్వము అత్యంత సూక్ష్మమైనది అత్యంత సూక్ష్మమైన తత్వం ఇప్పుడు ఈ చెయ్యేలా చదిపాననుకోండి లింగలింగి సంబంధం గురించి చెప్తున్నా చెయ్య కదపడము లింగము అంటే ఏమిటి ఒక శక్తి గలదు ఆ శక్తి ఉండబట్టే చెయ్య కదిలింది ఎంత కదలదు కదా కాబట్టి చెయ్య కదలత లింగము ఈ లింగము అంటే సూచించేది దేన్ని సూచిస్తోందో అది లింగి చెయ్య కదిపా కదిపితే ఒక శక్తి గలదు అని చుంచాయిగా ఆ శక్తి ఏమిటి వాడు అనుకుంటాడు మధ్యాహ్నం భోజనం చే రోజు భోజనం చేస్తున్నాం కదా దాని నుంచి వచ్చినా దాని నుంచి వచ్చిన మాట వాస్తవం చూసారా లింగలింగ సంబంధం ఎంత దురవగాహంగా ఉంటుందో తిని తిండి జడం ఈ చెయ్యి జడము తిని తిండి జడము జడము జడము చేత కదిలింప శక్తి శక్తి వస్తుందా జడము సహకారీ కారణమే అవుతుంది తప్ప మూల కారణము జడము అవుతుందా అంత లోతుగా ఎవడాలోచిస్తాడు కాబట్టి ఈ శక్తి ఏదో ఉన్నది తిండి తిన్న తిండి ఆ శక్తికి సపోర్ట్ ఇస్తుంది తప్ప తిన్న తిండియే శక్తి కాదు లోపల ఒక శక్తి ఉన్నది ఈ శక్తి మన శరీరంలో మనకు అనుభవానికి వచ్చేటువంటి వివిధ శక్తులు ఉన్నాయి ఆ శక్తుల్లో ఒకటయా లేకపోతే బాహ్యం నుంచి వచ్చిందా ఇది ఎంత దురవగాహమైన విషయమో గమనించారా మీరు అంత తేలికేమీ కాదు మీరు కాబట్టి లింగలింగి సంబంధాలు కొన్ని సందర్భం విశేషమంటే పర్టికులర్ సంబంధాలు కొన్ని సందర్భాల్లో మీకు లింగలింగి సంబంధాలు స్పష్టంగా తెరుస్తూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ మీద ఫ్యాన్ తిరుగుతుందన్నారు అనుకోండి లింగం లింగి ఏమిటి ఎలక్ట్రిసిటీ ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారనుకోండి ఈ మాత్రం పల్లెటూరు వాడికి కూడా ఇది ఎలక్ట్రిసిటీ ఉండబట్టి తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకి తెలియదు ఇప్పటికీ ఎలా అనుకుంటారో తెలిసిన నీళ్ళ నుంచి ఎలక్ట్రిసిటీ అనుకుంటారు